కొండ మీద చందమామ కూరుతున్నాడు పండు వెన్నెల నేల మీద పారదలేడు బాలార పాపలార పారిరండి రండి మీది వెన్నెలంత ఏరుకోండి ఎవరికేది కావాలో కోరుకోండి చివరికి మీ తాగుల్లో చేరుకోండి